పతిగం హవామహే కవిం కవీనాము పమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురుపరంపరా అద్ష్టభూతనా మైత్ర నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖమీ భాష్యం చూస్తూ ఉన్నాము అద్వేష్టవభూతానా ద్వేష్ట అంటే అద్వేష్టాకి నేష్ట ద్వేషించని వాడు ఎవరిని ద్వేషించకుండా ఉంటాడు అంటే సందర్భం ఉంది కూడా ద్వేషించటానికి ప్రసక్తి ఉంది కూడా అంటే జస్టిఫికేషన్ అంటారు ద్వేషించే సందర్భం ఉంది జస్టిఫికేషన్ ఉంది అయినా కూడా ద్వేషించకుండా ఉంటాడు అది సంభవమేనా అంటే సంభవం సంభవం సుఖరాము సంభవం ఆత్మను దుఃఖహేతుమీ ని ద్వేష్ తనకు దుఃఖమును కలిగించు వాని కూడా మనిషి కావచ్చు లేకపోతే పశువు కావచ్చు పక్షి కావచ్చు తనకు దుఃఖమును కలిగించు కూడా ద్వేషించడు దీనికి రెండు దృష్టాంతాలు చెప్పగలుగుతానే ఒకటి మహాభారతంలో ధర్మరాజు గారు దుర్యోధనుడితో యుద్ధమైతే చేశాడు కానీ దుర్యోధను ఎప్పుడూ ద్వేషించలేదు యుద్ధం చేసే రోజుల్లో కూడా ద్వేషించలేదు అంచేతనే ఆయనకి అజాత శత్రువు అనిపారు యుద్ధం ధర్మం కాబట్టి ద్వారు ద్వేషించడం అన్నది అనవసరము తప్పు కనుక ద్వేషించాలి మోడర్న్ టైమ్స్లో రెండు దృష్టాంతాలు చెప్పచ్చు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ రాజ్య ఎదినస్ట్గా పోరాడినారు స సంగ్రామం శాంతియుతంగా పోరాడారు కానీ బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడు ద్వేషించలేదు ఎప్పుడు ద్వేషించలేదు అది గమనించదగ్గ విషయం సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనము ఎదురు తిరుగుదాము అని ఎవరో అంటే అలా తప్పది వాళ్ళేదో ఒక దుష్టమైన శక్తిని వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనము వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు అని ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఆయన బ్రిటిష్ వారిని ఎన్నడూ ద్వేషించలేదు క్విట్ ఇండియా అన్నారు మీరు ఇండియాలో ఎందుకంటే మమ్మల్ని మేమే పాలించుకుంటాం అన్నారే తప్ప ద్వేషించడం మాత్రం ఆధునిక కాలంలో అదే రకంగా ఇంకో దృష్టాంతం అబ్రహాం లింకన్ సివిల్ వార్ని ఫైట్ చేశాడు సదరన్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి విడిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఈ యాంటీ స్లేవరీ బిల్లు కొట్టినప్పుడు వాళ్ళు మేము విడిపోతా ఉన్నారు మా ప్రభుత్వం అంటే అలా విడిపోవడానికి వీర్లేదని దేశం యొక్క సమగ్రతను పరిరక్షించటం కోసం ఆయన సైన్యాల్ని నడిపిస్తాడు సదరన్ స్టేట్స్ యొక్క కన్ఫెడరేషన్ వాటికి ఆర్మీకి కన్ఫెడరేట్ ఆర్మీ అని పేరు దానికి విరుద్ధంగా యునైటెడ్ స్టేట్స్ ఆర్మీని నడిపిస్తాడు యుద్ధం జరుగుతుంది ఎంతో పెద్ద యుద్ధం జరుగుతుంది సివిల్ వార్ అంటారు అమెరికన్ సివిల్ వార్ దానికి నాయకుడు అబ్రహాం లింకన్ ఆయన మటుకు సదరన్ స్టేట్స్కి చెందిన వాళ్ళని ఎన్నడూ ద్వేషించారు వాళ్ళంటే సోదర భావము ప్రేమభావమే యుద్ధం చేసే సందర్భం కాబట్టి యుద్ధం చేస్తారు కాబట్టి ఆధునిక కాలంలో ద్వేషించడానికి సందర్భం లేకపోయినా ద్వేషిస్తే సందర్భాలు ద్వేషించేటువంటి లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి తప్పది ద్వేషించే సందర్భం ఉన్నా కూడా మనకు అపకారం చేసినా కూడా మనం ద్వేషించకూడదు దానికి ఏదైనా కారణం ఏమైనా చెప్తారా అంటే సర్వాణి భూతాన్ని ఆత్మత్వేన హి పశ్యతి అదే కారణము ఎందుకంటే హీ ఎందు ఎందువలనగా సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తారు కనుక మహాత్ములు అలా దర్శిస్తారు జ్ఞానులు ఇక్కడ భక్తుడులో ఉంటే జ్ఞానియే భక్తుడు ఇటువంటి భక్తుణ్ణి జ్ఞాని భక్తుడు అని అంటారు దృష్టాంతం ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అటు హిరంజకశిపుణ్ణి కానీ ఆ హిరంజకశిపుని యొక్క అదుపాజ్ఞలలో ఉండి తనను హింసిస్తున్న వారిని కానీ వారిని ఏనాడు ద్వేషించలే వాళ్ళు వాళ్ళు కూడా ఆత్మరూపులే కాబట్టి ఆ రకంగా దర్శిస్తారు కనుక మహాత్ములు ఎవరిని ద్వేషించరు ఈ పాఠం అయింది మైత్ర ఇంకా రెండవది మైత్ర అంటే మిత్రభావమును కలిగి ఉండుక దీని కూడా నేను కొద్దిగా చెప్పాను సో మైత్రీకరుణాముతా ఉపేక్ష అనే శుక్ల ధర్మాన్ని కూడా మనం విస్తారంగా చూసి ఉన్నాము మిత్రశుద్ధానికి సంస్కృతంలో ఒక విచిత్రమైన అర్థభేదము కలదు మిత్రం అనే నపులంగా ఉంటే స్నేహితుడు అని అర్థం మిత్ర పుణ్యంగా ఉంటే సూర్యుడు అని అర్థం మిత్రస్య చక్షుసా సర్వాధిభూతాన్ని సమీక్షంతాం మనం వైదిక మంత్రము కలదు అంటే సూర్యభగవానుడు ఏ చూపుతో సకల ప్రాణులను చూసుకున్నాడో మీరు కూడా అలాంటి చూపుతో సకల ప్రాణులను చూడండి ఇప్పుడు మనం వ్యక్తిగతమైన చూపుతో ఇతరులను చూసినప్పుడు కొంతమంది ఎందు ప్రేమ ఉంటుంది మైత్రి ఉంటుంది కొంతమంది ఎందు శత్రుభావం ఉంటుంది మిత్రుడు శత్రువు అలా విడదీసి కూర్చుంటాం మిగిలిన వాళ్ళందరూ కూడా ఉదాసీను అంటే మనకు తెలుసున్న వాళ్ళు కాదు ముక్కు తెలియని వాళ్ళు వాళ్ళు మిత్రులు కాదు శత్రువులు కాదు అని ఆ మనం మనవాళ్ళిని మూడు ముక్కలు చేసి ఈ మూడు ముక్కల్లో చిన్న ముక్క మన ఫ్రెండ్స్ ఇంకో చిన్న ముక్క మనకు ఎనిమిస్ మిగిలిన పెద్ద ముక్క ఉదాసీను అలా డివైడ్ చేసుకుంటాం మనం జగత్తుని సూర్యభగవానుడు ఎలా చూస్తాడు అిత్రులంతా ఎవళ్ళు లేరు శత్రువులు అసలేరు ఉదాసీనులు అనే వర్గం కూడా ఉండదు మిత్రాశత్రువు లేకపోతే ఉదాసీన వర్గం కూడా ఉండదు అందరినీ సమానంగా దీన్ని సమము సమదృష్టి సో సూర్యభగవానుడు అందరినీ సమంగా చూస్తాడు శీతకాలంలో చలి వేసుకోన్నప్పుడు అందరికీ సమంగా రచ్చదనాన్ని కలిగిస్తాయి తద్వారా సుఖాన్ని కలిగిస్తాడు అందరినీ ఇంట్లో ఇంక డిస్క్రిమినేషన్ ఏ ఉండదు యజ్ఞం చేసిన వాళ్ళకి సుఖాన్ని ఇస్తాడు మ నేరగాళ్ళకి కూడా సుఖాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు సమదృష్టితో సకల ప్రాణులను చూస్తాడు మీరు కూడా అటువంటి సమదృష్టితో సకల ప్రాణులను చూడండి దాన్ని మిత్ర దృష్టి అంట మిత్రేణ సో మిత్రస్యక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షింటాం ఆ మిత్రుని యొక్క చూపు మిత్రదేవుడు అంటే సూర్యదేవుని యొక్క చూపుతో సకల ప్రాణులను చూడవల్లేదు ఎప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది ఒక లక్షణం మైత్రి అనేది ఒక లక్షణం ఈ లక్షణము రెండు రెండు కారణాల చేత అణిగిపోయి ఉంటుంది ఒకటి విజయం వాడు సహజంగా ప్రేమ స్వభావము మైత్రి స్వభావమే కలవాడే కానీ బిడియం వలన చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉండడము బిడియమును కలిగి ఉండుట ఆ కారణంగా ఆ మైత్రుని ప్రకటించడం అలా మౌనంగా ఉండిపోతాడు సో మైత్రి ఉండి కూడా అది ఎక్స్ప్రెస్ అవ్వదు అదొక లోటు బిడియం కారణం రెండవది వాడికి ఇతరులైన మైత్రులు ఉండదు చాలా అగ్రేజివ్ పర్సన్స్ అంటారు అంటే చాలా పరుషమైన స్వభావం కలిగి ఉంటాడు తప్ప మైత్రి అనేది ఉండదు ఈ రెండు కారణాలు ఆ కారణాలుగా మైత్రిభావం ప్రకటము కాదు మనం ఎలా ఉండాలి ముందు ప్రేమను కలిగి ఉండాలి తర్వాత చేతనైతే కొంచెం ఆ బిడియాన్ని విడిచిపెట్టి అది అంత కాదు బిడియ స్వభావం ఉన్నవాడు బిడియాన్ని విడిచిపెట్టాడు కాబట్టి చేతనైతే కొద్దిగా విడిచిపెట్టి కనీసం అట్లీస్ట్ సందర్భం వచ్చినప్పుడైనా మనం ఎదుటి ప్రేమగా ఉండవలేము మన రామతీర్థ అమెరికా వెళ్తున్నారు ఆ రోజుల్లో అమెరికాలో ఉంటే షిప్ ఎక్కి వెళ్ళాలి కొలంబో నుంచి వెళ్ళి షిప్స్ కొలంబో నుంచి వెళ్ళి మద్రాసులో షిప్ ఎక్కి కొలంబో వెళ్ళాలి కొలంబోలో షిప్ ఎక్కి లండన్ వెళ్ళాలి లండన్లో మళ్ళీ షిప్ ఎక్కి న్యూయార్క్ వెళ్ళాలి న్యూయార్క్లో రైలు ఎక్కి షికాగో స్వామి వివేకానంద రోట్ రూట్ అలా వెళ్ళారు వీళ్ళందరూ కొన్ని షిప్పులు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తాయి ఆ రూట్ మీరు ఇక్కడ చెన్నైలో షిప్ ఎత్తి చెన్నైలో కానీ కల్కత్తాలో కానీ షిప్ ఎత్తి హాంగ్ హాంకాంగ్ ఆర్ షాంగ్హై అక్కడ షిప్ టోక్యో టోక్యోలో షిప్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడం అది ఇంకో రూట్ పసిఫిక్ రూట్ ఇది అట్లాంటిక్ రూట్ ఈ విధంగా ఈ రెండు రూట్లలో వెళ్ళేవారు మన పసిఫిక్ రూట్లో ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం పసిఫిక్ మహాసముద్రం వేరుకి తగ్గట్టుగా నిజంగా మహాసముద్రం ఎప్పటికీ ప్రయాణం జనంలో రెండు నెలలు ఉండాలి షిప్ లో ఆ షిప్ వేగంగా వెళ్ళినా రెండు నెలలు పడుతుంది సముద్రం దాడ్డాసారి ఆయన షిప్ డెక్ మీదకి వచ్చారు ఇంకా చేసే పని ఏముంటుంది డెక్ మీదకి వచ్చి సముద్రాన్ని చూస్తూ ఉంటారు డెక్ మీదకి వచ్చినప్పుడు ఈయన యొక్క సన్యాసి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఆ షిప్ లో ఆ జర్నలిస్ట్ ఈయన్ని అయ్యా మీరెవరు ఏమిటి సంగతి అని జర్నలిస్టులు అంటే మరి వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు బిడియపడరు జర్నలిస్టులు బిడియపడితే ఆ ప్రొఫెషన్కే తగడు కాబట్టి ఈయనతోటి కొంత మాట్లాడి ప్రయత్నం చేస్తే నిజానికి ఆ జర్నలిస్ట్ ఈయన్ని పలకరిద్దాం అనుకునేప్పటికీ ఈయనే గమనించి ఈయనే వెళ్ళి నలుగుతో ఆయన్ని పలకరిస్తారు పలకరిస్తే ఆ జర్నలిస్ట్ ఈ ప్రశ్న ప్రశ్న అడుగుతో మీరు ఎవరికి వెళుతున్నారు ఎలా వెళ్తున్నారు అమెరికా దేనికి దేదేమడుగుతో ఏదో ప్రసంగంలో ప్రసంగాల ప్రసంగంగా మీ దగ్గర సొమ్మె ఎంత ఉంది అని అడిగింది అయితే నా దగ్గర సొమ్ ఏంటి చేశారు వీళ్ళ దగ్గర సొమ్మేం లేదు మరి అమెరికాలో దిగేం చేస్తారంటే ఏదో చేస్తాం షిప్ టిక్కెట్ అయితే ఉన్నాం కదా టికెట్లోనే ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి అమెరికాలో దిగే వరకు వీళ్ళు భోజనం అమెరికాలో దిగిన తర్వాత ఏదో చేద్దాం అని చెప్పారు రామ మనం రామతీర్థుల యొక్క మైత్రి భావము ఎంత పవర్ఫుల్ అంటే సో ఆయన అడిగాడు మరి అమెరికాలో దిగాక మీకు ఎవరైనా మిత్రులు ఉన్నారా మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకువెళ్ళి మీకు వ్యవస్థ చేసే మిత్రులు ఉన్నారా అని అడిగాడు నీకే ఉన్నారని మీ పని ఎవరు అంటే మీరేం లేదు విచ్ ఈస్ ద్రూత్ ఆయనకి ఎవరు మిత్రులు లేరు మీరే మిత్రుడు ఇంతకీ ఆయన మైత్రీ భావం యొక్క పవర్ ఎటువంటిదంటే రామతీర్థ అమెరికాలో ఉన్నంత కాలము ఆయన యొక్క ప్రయాణానికి మకాము మొదలైన వాటన్నిటికీ కూడా ఆ జర్నలిస్టే వ్యవస్థ చేశాడు ఆ తర్వాతి కాలంలో ఆయనకి శిష్యుడుగా కూడా అయినాడు అంతటి మైత్రీభావం కాబట్టి మైత్రీభావము వలన మనము ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించగలుగుతాము మైత్ర కరుణ స్నేహభావము దయాగుణము ఈ రెండు కలిసి ఎనిమిదిలాగా మాట్లాడుతూ ఉండొచ్చు ఎలా మాట్లాడచ్చు భాగవతంలో అంటారు తస్మాత్ సర్వేషు కాలేషు భూతాత్మానం కృతాలయం అర్హయే దానమానాభ్యాం మైత్రిభిన్య చక్షుకా సంవాదంలో సకల కాలముల ఎందు కూడా ఆ మీరు భావన చేయాల్సి ఉంటుంది కేవలం దేవాలయానికి వెళ్ళినప్పుడు భావన చేస్తే సరిపడదు భూతాత్మానం సకల ప్రాణులలో ఆత్మరూపంగా ఆ ఈశ్వరుడు నిలిచియే ఉన్నాడు కృతాలయం ఆయన తన కోసం కట్టుకున్న దేవాలయము మానవుని హృదయమే ఆయన తన కోసం కట్టుకున్నది ఎముకలు మాంసము మధ్య రక్తము వీతితోటి కట్టుకున్నాడు దేవాలయాలు ఏమిటా దేవాలయం అంటే మానవుని హృదయమే మానవులు ఆయన కోసం కట్టిన దేవాలయం సిమెంట్లతోటి ఇటకలతోటి రాళ్లతోటి స్టీల్ తోటి కడతారు కానీ ఆయన తన కట్టుకున్న దేవాలయం మటుకు మానవుని హృదయమే కాబట్టి ఎదుటివాడు ఆ వ్యక్తి యొక్క సందర్భాన్ని బట్టి వాడు కనుక దీనుడైనట్లయితే దానము ప్రేమ దయతో వాడికి సహాయం చేయట వాడు కనుక సమానుడైనట్లయితే మీ చెందిన సమానమైన స్థాయిలో ఉన్నాడు దీనుడైతే కాదు అటువంటిప్పుడు స్నేహభావంతో ప్రేమ భావంతో మనము మైత్రీభావంతో వ్యవహరించాలి ఇన్ ఎనీ కేస్ అభిన్యన చకృత దృష్టి ఎదుటివాడి ఎందు నా ఎందు ఒకే పరమాత్మ గలడు అనే అభేద దృష్టితోటి మనం వ్యవహరించాల్సి ఉంటుంది ఇది పాజిటివ్ అదే సందర్భంలో నెగిటివ్గా కూడా ఆయన చెప్పాడు తమిళ దేవభూతి సంవాదం ఇటువంటి మాటలు ఈ రోజుల్లో కొంచెం కొంచెం తరచుగా వినపట్టలేనిటువంటి మాట లోకంలో ధర్మమును ధర్మము లేక మతమును రిచువల్స్ అండ్ మైథాలజీ వాటి బలం మీద మతము ధర్మము నిలబడ నిలబెట్టే ప్రయత్నం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది జనులు జనులకు దిశానిర్దేశం చేసేటువంటి మహాత్ములు సాధు సంతులు కూడా మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాధికారులు వీళ్ళందరూ కూడా జనులను మతాన్ని మీరు కాపాడండి అయితే మతానికి బేసిస్ ఏమిటి అంటే రిచువల్స్ అండ్ మైథాలజీ కర్మకాండ పురాణ గాథలు వీటిని వీటి బలంతో మీరు మతాన్ని కాపాడుకోండి అని అని బోధిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది అలాగే బోధిస్తూ ఉన్నట్లయితే మటుకు అది ఆ పునాది బలమైన పునాది కాదది బిల్డింగ్ని ఇసుకలో కట్టకూడదు బిల్డింగ్ని బెడ్ రాక్ లో కట్టాలి శాండ్ మీద బిల్డింగ్ కడితే ఆ కట్టిన బిల్డింగ్ ఎంత బలం ఎంత సుందరమైనదైనా ఎంత పెద్దదైనా కూలిపోతుంది బెడ్రాక్ మీద కట్టినట్లయితే బెడ్రాక్ అంటే తెలిసినటువంటి పునాది రాసి పునాది మీద కట్టినట్లయితే ఆ బిల్డింగ్ చాలా బలంగా ఉంటుంది అదేవిధంగా ధర్మాన్ని మతాన్ని సమాజ రచనను రిచువల్స్ అండ్ మైథాలజు కర్మకాండ తర్వాత గాథలు పురాణ గాథలు వాటి బేసిస్ మీద ఆ పునాదుల మీద కనుక మీరు మతము అనే ప్రసాదాన్ని నిర్మాణం చేస్తే ఆ ప్రసాదానికి బలం ఉండదు ఉంటాయి అవి లేకుండా ఉండవు ఉంటాయి కానీ మతానికి పునాది ఏది ఉండాలంటే ధర్మము సదాచారము ఎథిక్స్ అండ్ మోరల్స్ ఆ బేసిస్ మీద ఎథిక్స్ అండ్ మోరల్స్ ధర్మము సదాచారము రిచువల్స్ మైథాలజీ ఉంటాయి కానీ ధర్మము సదాచారము అనేటువంటి పునాదుల మీద మతాన్ని నిలబెట్టినట్లయితే ఆ రిచువల్స్ మిగులుతాయి ఆ పురాణ గాథలు కూడా మిగులుతాయి మతం చాలా బలంగా ఉంటాయి కాబట్టి మతానికి పునాది ధర్మము సదాచారము ఉండాలి కాని పునాదిగా ధర్మము సదాచారమును పక్కన కేవలము రిచువల్స్ అండ్ మైథాలజీ వాటితోటి పునాదులతోటి మతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము అరాకొర ప్రయత్నంగా ఉంటుంది తప్ప సఫలమయ్యే ఛాన్స్ ఉండదు ఇదే విషయాన్ని భాగవతంలో చెప్తా కపిల దేవహూతి సంవాదంలో శ్రీ అక్కడ కపిల దేవుడు అంటాడు కపిల భగవానుడు అహముచ్చావచావచయి ద్రవ్యై క్రియ యోత్పన్నయ అనఘే హే అనఘే అంటే దేవహూతి అని అమ్మని చెప్తున్నాడు చూడు జనులు ఒక క్రియ అంటే కర్మని చేస్తారు క్రియయా ఉత్పన్నయ ఎలా చేస్తారు ఆ కర్మని ఉచావచయి ద్రవ్యై ధనము అనేక ద్రవ్యములు వాటితోటి చేస్తారు పూజ చేయరాంటే బంగారు పుష్పములతో పూజ చేస్తానంటారు అభిషేకం చేయరా అంటే వెయ్యి లీటర్ల పాలతో అభిషేకం చేస్తానంటారు మామూలుగా చెబు నీళ్లు ఉద్దరణి పాలు సరిపడుతున్న అలా కాకుండా వెయ్యి లీటర్ల పాలతో అభిషేకం చేస్తానంటారు తర్వాత పూజ చేయాలంటే బాణాసంచే కాలుస్తానంటారు సో ఈ విధంగా ఇత్యావచములైనటువంటి ద్రవ్యములతో చాలా డబ్బు ఖర్చు ఆడంబరంగా పూజలు చేసినప్పటికీ నైవ తుష్యే అర్చిత అర్చాయా ఆ విధంగా అర్చ అంటే మూర్తి విగ్రహాన్ని పెట్టి చాలా అర్థాసంగా పూజ చేసిన నేను ప్రీతులను కాను ఎప్పుడు భూతగ్రామ అవమానిన ఈ పెద్ద పెద్ద పూజలు చేసే హడావిడిలో బేద సాధనలను బేదను బిక్కి మొదలైన వాళ్లను పశుపక్ష్యాదులను హింసించటము వాళ్ళను అవమానించటము వాళ్ళని తక్కువ చూపు చూడటము ఇలాంటి పొరపాటు చేసుకుంటే వైపున మైత్రీ కరుణ అనేటువంటి ఆ ఆత్మ గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్రమైజ్ అయిపోయి వాటికి చోటు లేకుండా చేసుకుని పెద్ద పెద్ద ఉత్సవాలు పెద్ద పెద్ద పూజలు చేసినా కూడా నేను సంతోషించను ఎందుకంటే సకల ప్రాణుల హృదయంలో నేనే ఉన్నాను కనుక సకల ప్రాణుల ఎడల మైత్రీభావము దయాభావము ఉన్నప్పుడు మాత్రమే నేను స్త్రీ చూడనబుధను అని కపిల భగవానుడు దేవహూతుతోటి అంటాడు కాబట్టి మైత్రీభావాన్ని మనం వ్యక్తిగా కలిగి ఉండవలెము శంకరుడు మైత్రహ ఈ మైత్ర అనే పదాన్ని ఆయన దాన్ని నిర్వ నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఆ పదం ఎలా వచ్చింది అన్నది కొంచెం గమనించదగ్గ విషయం మిత్రభావో మైత్రీ అంటే మిత్రస్య భావ స్నేహితుని యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో భావం ఆ స్టేటస్ ఏదైతే ఉన్నదో దానికి మైత్రీ అని పేరు సో అది మిత్రభావ కాబట్టి మిత్రతయా వర్తతే ఇది మైత్ర అగో ఆ మిత్రభావంతో అంటే స్నేహభావంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో ఎవడైతే అలా ఉంటాడో ఆ మైత్ర మిత్రభావాన్ని చే చేష్టయందు మాటయందు కూడా ఎవడైతే చక్కగా ప్రకటిస్తూ ఉంటాడో అడిగితే మైత్ర అని పేరు అటువంటి మైత్ర మైత్రుడుగా అంటే మిత్రభావము కలవాడుగా నిండైన స్నేహభావము కలవాడుగా మనము ఉండాలి అందరితోటి అలాగే ఉండాలి అంతేకాని మనము దురహంకారాన్ని అభినయాన్ని మనం ఎట్టి సందర్భంలోనూ ఎదుటి వారిపై చూపించరాదు మైత్ర తర్వాత కరుణ ఏవచ దయ కలిగి ఉండాలి దయ ఉండాలి ముఖ్యంగా పెద్ద పెద్ద రిచువల్స్వి చేసే సందర్భంలో ఈ దయాగుణము కాంప్రమైజ్ కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాల్సి లేకపోతే మీ రిచువల్ హడావిల్లో దయాగుణం కాంప్రమైజ్ అయిపోతే చాలా హాని కలుగుతుంది కాబట్టి దయాగుణము నిండా ఉండాలి సో ఈ దయాగుణము అన్నది మనము చాలా ప్రత్యేకంగా ప్రయత్నం చేసి మనం గుర్తు మనం దాని అనుభవాలను తెచ్చుకోవాలి రాముని యొక్క గుణాలను వర్ణిస్తూ ఆయన చాలా దయాస్వభావము కలవాడు అని వర్ణించినారు వాల్మీకి మహర్షి ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి చాలు దుఃఖపడేవాడు ఆ దయాగుణము ఈ దయాగుణము అన్నది దానికి డెప్త్ దానికి దృష్టాంతం చెప్పాలి దాని లోతు ఎంత లోతైన దయాగుణము కలుగున్నాడు అన్నదానికి దృష్టాంతం చెప్పాలన్నట్లయితే బుద్ధుడు దృష్టాంతం చెప్పవచ్చు బుద్ధుడు ఆయన యువనంలో ఉండగా రోగిష్ఠివాణ్ణి ఒకడిని చూశాడు ఒక రోగిని చూశాడు ఆయన హృదయము కలిచివేయబడు ఒక రోగిని ఒక ముదుసలని చూశాడు ఆయన తండ్రి రోగిష్ఠివాడు ముసలివాడు చచ్చిపోయిన శవము కనపడకుండా కాపాడాడు అలా పెంచాడు ఈ మూడు కనపడకూడదు అలా పెంచుకుంటూ వచ్చాడు ఇంకా మీరు వినుంటారు ఈ కథ ఓ రోజు రథంలో తండ్రి గారికి తెలియకుండా అంతఃపుర గోడలను అంతఃపురము యొక్క ప్రకారములను దాటి నేను రోడ్డు మీద ఎక్కుతాడు ఆ రథంతో వాడు తీసుకెళ్తూ ఉంటాడు రథంలో బంగారు రథంలో వెళ్తాడు ప్రిన్స్ రాజకుమారుడా కోటీశ్వరుడు రాజకుమారుడు సర్వాధికారములు గలవాడు ఆయన వెళ్తూ ఉంటే ఒక రోగి కనపడతాడు వెంటనే ఈ రసం తోలి వాడికి ఏదో పేరుంది అతన్ని ఏమిటి అలా ఉన్నాడు నడవలేకపోతున్నాడేమి ఆ శరీరం అంతా అలాగే శిథిలమైపోయింది చూడడానికి యువకుడులాగే ఉన్నాడు కానీ మామూలు యువకుడుగా కాకుండా ఏదో నిర్దూరంగా వికారంగా ఉన్నాడు ఏమిటి పరిస్థితి వాట్ హ్యాపన్ టు హిమ్ అని అడుగుతాడు అడిగితే వాడు రోగిష్ఠివాడు అని చెప్తాడు రోగం అనగానేమి అది ఎలా ఉంటుంది అని అడుగుతాడు అంటే చూడండి మనిషి ఎంతటి మనిషైనా కూడా ఆరోగ్యంగా యువనంలో ఉన్నవాడు బలవంతుడైనా కూడా అదేదో బ్యాక్టీరియా ఏదో రస ఏదో వచ్చి వ్యాధి కనుక దేహంలో ప్రవేశిస్తే అంతటి మనిషి కూడా పుజేలైపోతాడు కృంగి కురుషించి చిక్కి శల్యమై ఆఖరికి రోగంతో మరణించినా కూడా ఆశ్చర్యపడనక్కరలేదు అనే విషయాన్ని ఆయన ఇంక్వైరీ చేసి తెలుసుకుంటాడు ఎంక్వైరీ చేసి అప్పుడు ఆయన హృదయము కలిచివేయబడుతుంది అమ్మ బాబా ఇంత హాని ఇంత దుఃఖం ఉన్నదా ఈ సృష్టిలో అని ఆశ్చర్యపడతారు మళ్ళీ కొంత దూరం వెళ్తాడు ఒక ముద్దుసలి తొంభై ఏళ్ల ముద్దుసలి ఒక అర్ర కట్టి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు దేవుటి ఉన్నాడు అందరి యొక్క ముఖములు చక్కగా నెలమెల మెలిసిపోతావు చెక్కిళ్ళు కూడా ఎలా పడితే ఎలాగా అద్దముల వంటి చెక్కేళ్లతోటి అందరూ చక్కగా ప్రకాశిస్తుంటే వీటి చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే అసలు మాంసమే లేదన్నట్టుగా ముడతలు పడిపోయి ఉన్నాయి తల మీద జుత్తు ఏదో కొద్దిపాటి వెంట్రుకలు ఉన్నాయి కూడా తెల్లగా ఉన్నాయి మిగతా వాళ్ళందరూ జుత్తు కూడా తొమ్మిదిల గుంపు నాట్యమాడుతున్నా అన్నట్టుగా అందంగా ఉంటే అతను ఎలా ఎందుకున్నాడు అందరూ రెండు జట్లతోటి ఉల్లాసంగా నడుస్తుంటే ఇలా ఉండిపోయి కట్టి పట్టుకుని వీడికి ఏ రోగం వచ్చింది ఇదే రోగము అని అడుగుతాడు ఇంతకుముందు రోగం చూశాడు కదా అప్పుడు అతను చెప్తాడు ఇది రోగం కదా ఇది ఇది వృద్ధాత్మ్యం అని అందరూ అదే స్థితికి చేరుకుంటారు అని చెప్తాడు జరా అంటే ఫిజిక్సో జరనే ఉందా ఇప్పుడు మా నాన్నగారు కూడా ఈ స్థితికి వస్తారంటే వస్తారు మా అమ్మగారు కూడా వస్తారు వస్తారు నేను కూడా వస్తానంటే వస్తా అంటే ఆయన నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా ఫీల్ అవుతాడు అయితే మానవులకు ఇంతటి కష్టం ఉంటుందా అని ఆయన హృదయము మరింత కలిసి వేయబడు ఇంకోసారి ఆ శవాన్ని కూర్చు అంటే ఇంతటి దుఃఖముతో ఈ సమాజము నిండి ఉండగా నేను ప్రసాదంలో కూర్చుని భోగాల్ని అనుభవించగలుగుతాను ఇట్ నాట్ పాసిబుల్ అదే రాత్రి సర్వస్వం త్యాగం చేసి వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఈ మానవాళికంతనే మనవాళినంతని పీడిస్తూ ఉన్నటువంటి ఈ దుఃఖానికి పరిష్కారం నేను కనుక్కోవాలి అని వెళ్తాను మనం రోజుకి కొన్ని వేల మంది రోగులను చూస్తాం కొన్ని వేల మంది చూస్తాము సచిపోయిన శవాలు అయితే ఎప్పుడూ ఉంటాయి ఈ శవం కనపడితే ఇది మనం ఈ మంచి శకునమా చెడు శకునమా అని మీరు క్యాల్కులేట్ కానీ అయ్యో పాపం వాళ్ళు ఎవడో మరణించారే అని అనుకో రోగిస్తూ వాడు కనపడితే అదేదో మనకి సంబంధం లేదన్నట్టో అది మనం వీ డోంట్ ఫీల్ దీంతో ఆ దయాగుణము ఎంత లోతుగా భగవాన్ బుద్ధుడు ఫీ భగవాన్ అయినాడు అంత లోటుగా దయాగుణాన్ని ఆయన ఫీల్ అయ్యి అలాగే శ్రీరాముడు కూడా ఎవళ్ళైనా కష్టపడుతున్నారంటే ఆ కష్టం తనదే అన్నట్టుగా కదిలాడు కదే కదిలిపోయేవాడు అంత దుఃఖాన్ని అనుభవించింది ఇతరుల యొక్క కష్టాన్ని చూసి అదేవిధంగా శంకర భగవత్పాదులు కూడా ఆ ప్రార్థనా షత్పదిలో భూతదయాం విస్తారయ అని ప్రార్థిస్తారు హే శ్రీ ఈశ్వర నాలో భూతదయ ప్రాణులయడల నిందైన దయా గుణం కలిగిట్లా నీవు ఆశీర్వదించవలసినది నీవు అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తారు అంతేగాని నాకు ఆయుష్ ఆరోగ్యం ఏ డబ్బు ఇయ్యరొకటి మరో అలా ప్రార్థించరు విస్తారయ అని ప్రార్థిస్తారు కాబట్టి విధంగా ఆ దయాగుణమును కలిగి ఉండాలి ఈ దయాగుణం గురించి ఇలా చెప్తూ కూర్చుంటే చాలా చెప్పచ్చు సో ఇంకొక రెండు దృష్టాంతాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాము ఆ భాగవతంలో ఒక చిత్రమైన సన్నివేశాన్ని వర్ణించారు వీళ్ళు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు తపోలోకానికి వెళ్ళారు తపోలోకం అంటే స్వర్గలోకము భూహు భువహ శువహ భూహు వదిలిపెట్టి అంతరిక్షాన్ని దాటుకుని స్వర్గలోకాన్ని చేరి జనహ మహహ తపహ జనలోకం మహర్లోకం తపోలోకం అక్కడికి చేరారు అంటే మహాపుణ్యలోకం పుణ్యలోకాల్లో కూడా లెవెల్స్ గ్రేడేషన్ ఉంటుంది రైలు ఎత్తికే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సూపర్ ఫస్ట్ ఈ విమానం టిక్కెట్లలో వై వై క్లాస్ టికెట్ సెట్ క్లాస్ టికెట్ ఎక్స్ క్లాస్ టికెట్ ఎన్నో ఉంటాయి పన్నెండో పదమూడు ఉంటాయి కే క్లాస్ టికెట్ ఎల్ క్లాస్ టికెట్ అంతా జనాల దగ్గర డబ్బులు వసూలు చేయటం ఇన్ని రకాల గ్రెడేషన్స్ పెడతారు వాళ్ళు ఏదో కాలముందు రోగించులు చోటు ఉంటే అది కే క్లాస్ టికెట్ కాలముందు మూడు అంగుళాలు చోటు అది ఎల్ క్లాస్ టికెట్ అవుతుంది దానికి పదివేలకు ఉంటుంది లో కూడా బట్టిన్న వాళ్ళు ఆ తపోలోకానికి వెళ్ళిపోతారు అక్కడికి వెళితే వెళ్ళిపోతే ఆ తపోలోకం యొక్క గొప్పతనం ఏంటో తెలుసిన నా తత్వ రోగ రోగం ఉండదా నా జరా వృద్ధాత్మ ఉండదు నా మృత్యు మారణము ఇందాక మూడు చెప్పాను ఆ మూడు ఉండవు కానీ ఈ వెళ్ళిన పుణ్యాత్ములకి ఆ తపోలోకంలోంచి అక్కడ తపోలోకంలో కూడా వాళ్ళ మనస్సుకి దుఃఖం కలుగుతుంది ఇంకెందుకు కలుగుతుంది దుఃఖం అంటే వాష్ తపోలోకం నుంచి కిందకు చూశారు కిందకు చూస్తే వాళ్ళకి మనం కనబడతాం ఈ మానవ వీళ్ళు ఎలా ఉన్నారు అనిదం విధాం ఈశ్వరుని భక్తి ఎలా చేయాలో అడిగితే ఉంటే హడావిడు చేస్తారు అల్లం చేస్తారు కర్మలు అంటారు భక్తి యొక్క తత్వం వారికి తెలియదు అనిదం విధాం విధం ఈ తత్వాన్ని ఎదుగు ఆత్మస్వరూపం అంటే అసలు తెలియదు జ్ఞానానికి మాకు సంబంధం లేదు జ్ఞానశత్రవహ జ్ఞానం జ్ఞానం గురించి మాట్లాడద్దని అన్నట్టుగా ఉంటారు ఆ విధంగా ఉండి కుట్టడు దుఃఖాన్ని మూత పెట్టుకుంటూ ఉంటాం కర్మబంధంలో పడిపోతారు పుణ్యకర్మలు చేసినా బంధమే పాపకర్మలు చేసినా బంధమే అజ్ఞానంతో చేసినట్లయితే పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు యాఫరక్పర్తా సంఖ్య అయితే కదా సో ఆ విధంగా అటువంటి సంసారంలో తిరుగుదాటుతో ఈ సుఖదుఖముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నటువంటి ఈ దీనులైన మానవ చూసి ఆ పాపం వీళ్ళు అప్పటికి తెలుసుకుంటారో ఆత్మస్వరూపాన్ని ఆ ఈశ్వరుని యొక్క భక్తి తత్వం ఎప్పటికి బలం దక్కుతుందో ఎప్పుడు ధరింపబడతారు అంతవరకు ఇలాగ వెళ్ళి సుఖ దుఃఖముల ప్రవాహంలో జగనమలన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారే ఇంతేనా వీళ్ళ ప్రారంభం అని వీళ్ళని చూసి ఆ దయ చేత వాళ్ళు అక్కడ దుఃఖాన్ని పొందుతారు చూడండి ఆ దయ ఎలా ఉంది తపోలోకానికి వెళ్ళినా కూడా దీన జనుల ఏడల అంతటి దయ వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన సందర్భంలో కూడా దీన జనుల ఏడల దయ ఉన్న కారణంగా మన భోగాలను మనిసే పక్క పెట్ట పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు తుడు అని ఆ తపోలోకం నుంచి చూస్తారు మహాత్ముడు అని ఆ వర్ణనలో ఉన్న దయాగుణమును ఆ స్థితిని మీరు అలాగే భాగవతంలో ఇంకో కష్టం కాదు రంతిదేవుడు అని ఒక రంతిదేవోపాఖ్యానము అని వస్తుంది ఒక్కటే అధ్యాయం ఒక్కటే జగములు కూడా ఉండవు ఈ రంతిదేవుడు అనే అతను చాలా దుస్థితిలో ఉంటాడు చాలా దారిద్ర్య స్థితిలో ఉంటాడు ఎండానికి తిండి లేని స్థితిలో ఉంటాయి ఉండగా అతనికి రెండు బ్రెడ్ ముక్కలు దొరుకుతాయి బ్రెడ్ పీసులు ఉంటాయి చూడండి రెండు దొరుకుతాయి ఓన్లీ బ్రెడ్ కాబట్టి చపాతి రెండు బ్రెడ్ పీసులు దొరుకుతాయి వాటి మధ్యనలో జాబోయో పెట్టుకుని ఇలా నోట్లో పెట్టుకుని కొరకపోతుంటే అయ్యా ఆకలి ఒకటి పేరు సరే వాడి ఆకలి రెండు బ్రెడ్లు మనమే ఇలా వాడు అతని భయ్యా అని కోరుతున్నాడు అతనిగా ఉన్నాడు కదా తెలుస్తూనే ఉంది పాప అభాగ్యుడు అని ఫోన్లే ఒక ముక్క మనం తిన్నాం ఆయన భోజనం చేసి ఒక రోజు అయిపోయింది గంటలు అయిపోయింది ఉపవాసం ఇది తింటే ప్రాణాన్ని ఆయన కూడా ఉన్నాడు ఆయన ఏమో కడుపును తిని లేదు కానీ ఈ మాట వినాలంటారే ఓన్లే రెండు ముక్కలు ఉన్నాయి అందుకే ఆ ముక్క వాడికి ఆ రెండో ముక్క తినబోతుంటే అయ్యా నాకు వాడికి కుక్క ఒక ఈ ముష్త్తడానికి వచ్చినప్పుడు ఒక కుక్క ఆ దూర సందు లేదు కానీ మెడకు ఒక డోలు అని సామెత ఉంటుంది అలాగా సో వాడికి తిండి లేదు వాడికి ఒక కుక్క కుక్క కుక్క అది సో వాడు దా కుక్క కూడా సరిగ్గా తిండి తెలియదయా నాకు ఒక భోజనం పెట్టావు బ్రెడ్ పొక్కిచ్చావు దానికి కూడా ఇంకో బ్రెడ్ పొక్కిస్తే చాలా సంతోషం నాదని అంటారు ఇన్ని రెండే మొక్కలు ఉన్నాయని నేను కూడా ఇరవై నాలుగు గంటలకి భోజనం చేయలేదని వాడికేం తెలుసు తెలిస్తే మాత్రం వాడికేం ముష్టిచ్చుకునేవాడికి ముష్టి వాడికి వీడిగ్గరే ఎంత ఉంది వీడి సుఖ దుఃఖాలతో వాడికేం పని అని వాడు ముష్టి అడిగితే అప్పుడు ఆయన ఆలోచించారు తెలియజేయాలి ఒక్కటే మొక్క సరే చే ఆ మొక్క వాడి సరే నీ మొక్కతో పెట్టుకున్నాను ఆయన అని పెట్టేసి ఆయన కింది లేకుండా ఉండిపోతే అప్పుడు ఆ కుక్క రూపంగా ఒక దేవత ఇంద్రుడో ఎవరో దేవత వచ్చారు ఆ ఆ మనిషి రూపంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆయన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ కుక్క రూపంగా యమధర్మరాజు వచ్చారు ఇంద్రుడే ఆ దేవ బిచ్చి రూపంగా వచ్చారు ఏదో ఉంది దాని ఇలాంటి డీటెయిల్స్ మీకు తీసుకుంటే అప్పుడు ఆ దేవతలు ఇద్దరు ప్రత్యక్షమై కోరిక ఏదైనా కోరుకోమంటాం మీకు ఏం కోరిక కావాలో డబ్బు కావాలా భోగాలు కావాలా రాజ్యం కావాలా మరో కావాలా స్వర్గం కావాలా ఏం కావాలంటే అది మేము ఇస్తాం నీకు కోరుకో అంటే ఆయన ఏం కోరుకుంటాడంటే నా కామ ఏహం గతి నిష్పరాణ మినిస్టర్సు రాజులు మహారాజులు వాళ్ళ యొక్క ఆ భోగాలని వాళ్ళ యొక్క అధికారాన్ని నేను కోరుటలేదు వాళ్ళు ఉంటారు కదా అది నేను కోరుటలేదు పరాం ఎంత గొప్ప అధికారమైనా నాకు అక్కర్లేదు అష్టర్ధియుక్త ఈ లౌకికమైన అధికారం రాజా మహారాజా అదే అదో ఒకటి ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి పవర్స్ ఉంటాయి మిరక్కి మిరకుల్లస్ పవర్స్ ఉంటాయి అంటే అయితే ఒక ఆయన ఉన్నారు ఆయన అలాగ టీవీలో అనేశారు నీ ముఖం చూడగానే మీ పూర్వజన్మ వృత్తాంతం ఉందని అవ్వలేని పూర్వజన్మ వృత్తాంతం అయితే గొరవ ఈ జన్మ వృత్తాంతం తెలిసిందంటే సమస్యలు ఉండాలి ఆయన దరిదాపులకు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ జన్మలో ఏవో సీకిరెట్లేమో ప్రతి వాడి హృదయంలోనే ఏవేవో సిగరెట్లు ఉంటాయి అవి వాడి హృదయంలో అలాగే అలా ఉంది ఎప్పుడో ఏదో పాతకాల క్రితం ఏదో దొంగతనం చేశాడు అనుకోండి ఎవరికి బతుపడలేదా అయిపోయి లేదా అయిపోయింది వీడు సుఖంగా జీవిస్తుంటే సడన్గా వీడి ముఖంతో ఉండగానే ఆయనకు వీడి వీడి చేసిన తప్పు పనులన్నీ వాడికి ఆయనకి తెలిసిపోయాయి అనుకోండి చాలా డేంజర్ ఆయన కూడా భూశాంతి కోసమో లేకపోతే ఏమో మీరు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పాపాలు అంటాడా పాపాలనే అంటాడు మీరు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నాకు తెలిసిపోతాయండవు అంటే ఇంకా ఆయన రోజులు ఎవరు దగ్గరికి అసలు ఎవరో వెళ్ళరు ఉన్నవాళ్ళు కూడా భారీ కూడా మీరు పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ నాకు తెలిసిపోతాయి ఓహో అలాగా ప్రతివాడికి నేను ఏం పాపాలు చేశానో చెప్పండి ఒకవేళ తీసుకుంటారు సూపర్ న్యాయ అలాగే మహానాడు గుండో నాయుడు పార్టీ వైద్య రోజు నాయుడు వాళ్ళు ఆ వాయువు ఆట చేసి వాయువు అలా బాధ వస్తువులు అందులో ఇలాంటి ఆయన చూస్తే సప్లై చేస్తారు సప్లై చేస్తారు సప్రైజ్ పోవల్స్ ఉంటాయి సేవడానికి కావాలి కావాలి పోనీ శ్రద్ధ కావాలే అంటే నాకు స్వద్ధంగా పోనీ మోక్ష కావాల ఎంత వాడుకోవాలంటే దుఃఖంతో కష్టపడుతూ ఉండే ప్రాణాలు ఆ దుఃఖాన్ని నివృత్తి చేస్తే భారతీయ జరిగితే చాలా మంది ఆత్తు అవజ్ఞానం అత రా ఆ మస రాన్న తేడా పక్క కాబట్టి పక్కవారు అదేవి ఆ దయకు భగ అశో భగవన్స్ భగవాలి ఆరు దాంట్ దయా దయలు గడుపు ఇప్పుడు ఒక దయాన్ని అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది భయముందని నాకు చాలా భయపడుతున్నాడు అని అలా అనుకుంటూ దయ ఉంటే అది కఠినము కావాలి అది ఏ రకాల కష్టం మాకు అంటే వాళ్ళు నష్టం తెలుసుకుంటారు వాళ్ళకి మాకు మూడ అంటే వాళ్ళ కష్టాన్ని అర్థం మంచి మాట నెలకడం కూడా వాళ్ళ కష్టపడుతుంది అది దయా వాళ్ళ కష్టంలో ఉంటే పని చేయడం ద్వారా అలా కష్టాలను అభిప్రాయం ఒకప్పుడు వాహనకున్నాడు నిరాకున్నాడు సంబంధం కావచ్చు కొద్ది వాళ్ళ ధ్యానంలో ఇత్యాది కోస్తూ దానం కావడం ద్వారా ఆ కష్టాన్ని కొంత ఆహారము ఆ ఇత్యా కాబట్టి బాగు చెప్ప మూడు విభజన మూమెంట్ స్పష్ట ఒక ప్రకటన రూపం కాగాలి ఎలా ప్రకటన అలా ప్రకటన కాకుండా అన్న జరుగుతుంది ఇది అంటే ఆ ఇక్కడ ఇస్తే ఎప్పుడు ఎవరికి దుఃఖ రూపాయి ఎవరికి నాకు మంచిగా మాట్లాడలేదు ఎవరికి ఏ ఉంటానం చేయలేదు అవ్వకు బావాల్సిన ఉండదు కానీ అది నా బలిసి అది మన అనుకో మనం అంటే నాకు తయారణం కాదు అనేది కారణంలో అపాయం ఏంటంటే దాని ఉపాయం ఏంటంటే దిచ్చిపోయే ఒక ఇలా అనుకుండా అతడి మీరు లెక్క సుమారు ఎదుకాల సుమారు సమయం అదేవిధంగా దుఃఖీలు వివిధమైన ఆశీలు మీరు సహజంగా మీ దయ కోసమని వెతికొట్టేవా ఎప్పుడు హైదరాబాద్లో దేశాలు అనుకుంటుంది నేను దయాబాన్ని ప్రయత్నం కోసం హైదరాబాద్ లో దయాభాన్ని ముఖాల్లో వెళ్ళిన దయాభాన్ని అవుతుంది అయితే డ్యాష్ డ్యాష్ ఆఫ్రికా సువామిగా వెళ్ళినట్లయితే అక్కడ దయా అలా అర్థం నువ్వు మొత్తం అంటే దీన హీమూ రావు అది అసలు కాబట్టి ప్రజలకు ఆత్మ ఆత్మ నిర్షణ సృష్టించి దాన్ని అలాగా అది కూడా చేస్తుంది లేదు మనకు సహజంగా ఏంటి లభితే మన ఉపయోగపల్లి మన మనం జన సేవ అతని వేడన కల్పించేటువంటి సేవ గుర్తించి వెలుగు సహజంగా స్వాధీనం తెలిసినట్లయితే అది దయాకు ఇంకొక మాట విధంగా అవసరం లేదు ఎందుకంటే దయ పేరుతో సెంటిమెంట్లని తెలికారు దయా ఆ ఎదుకుండా వారికి ఆయాసం చేసేసా ఆ దయాలు వారితో అతిగా ప్రవేశం చేసి వారికి ఇబ్బంది కలిగి అవకాశం దయాల్లో అలవాటు కొంతమంది నన్ను పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి వాటి మీద ఎక్కువ చేసి వాళ్ళు బుద్ధుగా దానం చేసేసి బుద్ధులుగా తయారు చేస్తారు అని ప్రేమ వచ్చినా దేవత విషయం ఇవ్వడానికి దేవత దానికి అంతి మనం నేర్చుకుంటున్నాను కొంత మాట తీసుకోవాల్సిన కోసం అవగాహనకి అలానే కట్ట జీవిత ఎన్ని మధ్య చేయడం మనం దాన్ని తెలిసిన చేతి విదౌట్ సెంట్స్ చే అలాగే ప్రశాంత్ ఇష్టం పర్సెస్ స్వామి రైతులు ఆయన వ్యవహార డిపార్ట్మెంట్ అది సార్ ప్రథమ ఈ డాక్టర్ పేషెంట్ ఇద అలానే దైవేట్టుకోవాలి వ్యాపారాయి అవసరం లేకపోయినా దేశం మనం ఎన్స్ పాసింగ్ సర్వీస్ చేసేసి దీన్ని ఒక్కరి మంది మంచి చేయాలనేటువంటి ఏది ఉత్సాహంతో ఎంతటి పని ఎందుకు పనిగా సర్వీస్ చేసేసి అవసరం లేదు బైపాస్టింగ్ చేసే దీనిలో బైపాస్టింగ్ చేసేవాళ్ళకి దయాన్ని ఒక మనిషి కూడా నేను తీసుకోకుండా బైపస్ అప్పుడు ప్రజావారి కూడా బైపస్ ఇంకే బతు ఈ బైపాస్ రూసు దయ దాక్కు దయ ఇంకొక పవర్ఫుల్ మోస పవర్ఫుల్ అయిన ప్రయానికి సహజ సిద్ధం సర్వభూత శాభప్రదినే ఈ కరుణ అందో ము డైమెన్షన్ సర్వ డైవ్ స్పిరిచువల్ డైమెన్షన్ అన్నమా సర్వభూత భయప్రద సకల కాలను అభిభూసుకో అభైభారో శివల అభైవారు అవి వాళ్ళ విషయంలో అభినంది మీకు అనుభవించే విశ్వాస ఏ ప్రాణికైనా నా కారణంగా వేద కలవదు అంటే సర్వభూత అభయ ఏ ప్రాణికైతే నా లో నా మోహకంగా వేడ కలవద్దు అని భావించే ఆ ఋతివోగా సన్యాసం సన్యాసీ నువ్వు మీరు కాంపిటేటివ్ స్పీ కస్తే అది కూడా హెల్త్ అవుతుంది మెంటల్ వైలానిక్స్ వైలానిస్ అంటే హెల్స నువ్వు మీరు ఎటువంటి మెంటల్ వయల ఎక్స్క్వైస్ ఎక్స్క్ అంటే వాడు బాసారు అంటే ఉద్యోగం ఇండస్ట్రీ ఆ భూమి భూమి సంపాదిస్తే దాన్ని బయటకు తదు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లైన్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వరల్డ్లో ఎక్స్ప్లైన్ అంటే చాలా ఎక్కువగా ఒక ఇండస్ట్రియల్స్ ఉంటాడు ఇండస్ట్రు ఉంటాడు ఆ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ బాగా రావడం కోసం ఆ శోషణ చేస్తారు ఈ శ్లోష ఎక్స్ప్లాయిన్ కారణంగానే జ మామోలిజము వాళ్ళిజము మొదలైనటువంటి హింసాత్మకమైనటువంటి రియాక్షన్ అనేది కాన్స్టి అది ఎందుకుంటే అంటే ఎక్స్ప్లైటేషన్ ఎక్స్ప్లైటేషన్ ఎక్స్ప్లైన్ శోషణ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క వీక్స్ని వాళ్ళని వాళ్ళ దారిద్ర్యము వాళ్ళ ప్యాషన్ వాళ్ళ మీద పనిచేయం చేసి చిన్న గన్న పనిచేయం చేసి అదంతా మన ట్యాంక్షన్ దానికి లేదా వీ పీపుల్ని వాళ్ళ లైవ్లో వాళ్ళు పోటీ ఎక్స్ప్రైన్ చేసుకుంటూ అలాగే చిన్నగుణి బ అనే మంచి మన ముందు మన ముందు భోగాలను అక్కడేసుకో అదే వేషన్ పెట్టిన పత్రికల చేత ఆ జాతి చేయండి గతి ఉన్నడానికి చేత మాత్రమే తక్కువ శక్తిలో దానికి తక్కువ అదంతా కూడా వెయ్యి ఆ ఒక్క పెట్టుకొని తప్పని సమానమైన స్థాయిలో కూడా వెళ్ళితే వాళ్ళు హక్కులు పెట్టి ఎంత చేసినా వాళ్ళ కాబట్టి విషాదంత వాళ్ళు శోసలుగా ఉండవు వాళ్ళ విషయంలో వాళ్ళు ఉపయోగించే జరిగే స్వాభావాలి కాకపోతే అది కాబట్టి అన్నీ కూడా ఎక్కువ శ్వాస అంటే సాధువు ఆ సన్యాసం అంటే నో కాంపిటేషన్ నో ఎక్స్ఫాయింటేషన్ నో వెన్ జాగ్రత్త ఉదా అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు విడిపోయింది వాళ్ళకి పోయింది మీలో కళ మీరు ఏ లో వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి లోమకి పోయింది ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు రోగం అనుకుంది అంటే మీలో ఒక కాబట్టి ఎవరి జీవితండి మమ అనేది అవనుకో కానీ దేవమ్మా మమ అనే మాత్రం మమ్మానే అదే స్వయంలో మైందో ఉండదు వర్షం పూర్తి చేయడం కానీ ఈ వంశ నాది అనే భావం డబ్బు రాదు అనే భావం ఇదూ ప్రాయ్ ఇంకా నారీ భావన ఇల్లు నిర్మాణాలు ఇంకా నార్యనే భావన ఉంటుంది ఆసువాసు నారినే భావ ఉండే అంటే అది విచారణ మంచి నారీ అసత్యం సత్య ఇంకా జరుగుతున్న సత్య అత్యము మనకు దుఃఖాన్ని కలిగించేది ఎందరూ సత్యము సత్యము మనకు ఎందరూ దుఃఖాన్ని కలిగిస్తుంది ఎప్పుడు అసత్యమేఖాన్ని దుఃఖంలో ఉంటుంది అంటే దాని ఎలా ఒక అసత్యము మనం సత్యంగా భూమిగా ఏదైతే మానవుడు భూమి దుఃఖంలో నూటికి ఈ మహా మీరు మా వాళ్ళు ఎంతో ఒక రకం అది బ్యాంకులో ఉంటుంది బ్యాంకులో ఉంటున్న అది కేవలము అభిమానాలను బ్యాంకులో కూడా బ్యాంకులో ఎవరు అది ఇండియా ఎంత ఇండియా అది ఎక్కువ పెట్టి శక్తి ఒక తెలియేసే అధికారా రోజు రెండు రకాల ఒకటి లోక ప్రభుత్వం వాళ్ళ రోజు తెలియవచ్చు రోజు అప్పు అప్పుడు లోపల లో అప్పుడు అధిమానం జ్ఞానం కూడా రోజు కాబట్టి అప్పుడు తీసుకున్న బాగా ఇష్టాలు తీసుకోవడానికి అలా ఉంటాయి సో బ్యాంకులో ఉన్న ధనం వాళ్ళు కూడా పనిచేట్ ఇస్తారు లోన్ కదా వాళ్ళు ఇలా దేవాల జిల్లా క్రెడిట్ కార్డు అదే విజిట్ క